गणपतिम हवामहे श्री ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनन्नोतिशीदनमं श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शंकरचार्यमध्यमस्मदाचार्यपर्यता वंदे गुरुपरमपरा प्रयाण काले मनसचन भक्तियान च्रुवोम प्राण्मा सम्यक् शत परमुपैति दिव्यं ప్రయాణకాలము అది ఎప్పుడే ఈ అధ్యాయంలో రెండోసారి ఆ మాట యోగింపబడింది అంటే దేహాన్ని విడిచిపెట్టే సమయము ప్రయాణకాలం గురించి అప్పుడు చూసుకోవచ్చు ఇప్పటి నుంచి ఏమిటి గోళ అని చింతనీయం అని ఒక నియమం ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టాలి సో చాలా చిత్రమైన పరిస్థితి కనపడుతుంది మన మన జీవితాల్లో మానవ సమాజంలో మన జీవితాల్లోనే ఎవరో మరొకళ్ళని కాదు మన జీవితాల్లోనే చాలా చిత్రమైన పరిస్థితి కనపడుతుంది నేను చూస్తూ ఉంటాను చూసి ఓహో ఇలా ఉంటుంది కదా మానవ జీవితం అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను రిటైర్మెంటు ఇంకా అవుతాను రిటైర్ అయిన తర్వాత సోషల్ సెక్యూరిటీ పైసలు వస్తాయి ఇది అమెరికాలో తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండమే ఉంది అప్పుడప్పుడు ఇండియాకి వెళ్ళొస్తూ ఉండొచ్చు అక్కడ ఏదైనా ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుంటే కొత్త కాలం అక్కడ అక్కడ వాళ్ళు అలా ఆలోచిస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా కాబట్టి ఇలా గడపచ్చు అలా అని ఆలోచిస్తారు తప్ప ప్రయాణకాలం గురించి ఆలోచించాలి ఈ రకంగా ఉంటుందే కానీ అసలు ప్రయాణకాలం అనేది అసలు లేదన్నట్టే అది చాలా విడ్డూరమైన విషయం సో విచిత్రమేటని అడిగాడు యుడు ధర్మరాజు గారిని యక్ష ప్రశ్నల్లో అంటే రోజు చుట్టూ మృత్యువు యొక్క లేలను మృత్యువు యొక్క ఖేళనము క్రీడ మృత్యు వల్ల క్రీడిస్తూ దాన్ని చూస్తూ ఉంటారు జనము అయినా కూడా తాము ఇక్కడ చిరకాలం ఉండిపోతామా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అని చెప్పాడు మన దగ్గర మన సమాజంలో మృత్యు వల్ల క్రీడ క్రీడిస్తూ ఉంటుంది హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ ఉంది మీకు ఎంతమందికి తెలుసో తెలియదు స్వైన్ ఫ్లూ ఇస్తే గాంధీ హాస్పిటల్లో స్వైన్ ఫ్లూ ఉంది మనందరం ఇంకా స్వైన్ ఫ్లూ రాకుండా ఉన్నా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహం మన మీద నిండా ఉంది అనే కాబట్టి తర్వాత ఇండియన్ రోడ్స్ ఆర్ డెత్ హోల్స్ అక్కడ మృత్యు ఎప్పుడూ అలా క్రీడిస్తూ ఉంటుంది ఒక బస్సు చెట్టుని ఢీకొని ఇరవై మంది మరణించారు ఓ పది మంది ఇంకో ఇరవై మంది గాయపడ్డారు వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది కెన్ యూ బిలీవ్ ఇట్ సో ఇట్ ఈజ్ ఎ వెరీ రొటీన్ థింగ్ ఇది కాక న్యాచురల్ డెత్స్ ఇవ్వకుండా ఉంటాయి ఎక్కడ చూసినా డెత్ యొక్క మృత్యువు యొక్క క్రీడ మనకి కనపడుతుంది కానీ దాని గురించి మాత్రం మనం ఆలోచించకూడదు అసలా ఆ మాటే పైకెత్తకూడదు దాని గురించి స్మరిస్తే అమంగళము ఒంటింట్లోను లేకపోతే ఇంటి మధ్యలో కూర్చొని నడి నడిమింట్లో కూర్చొని మృత్యువు ఎందుకు మాట్లాడుతున్నావు అని ది సోకాల్డ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో మృత్యువు గురించి మాట్లాడరు మృత్యు గురించి మాట్లాడితే అదేదో అమంగళం అన్నట్టుగా భావిస్తారు వెరేజ్ భగవద్గీత పరిస్థితి వేరు ఇక్కడికి వచ్చేప్పటికీ అలాగా పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగినట్టు కుదరదు మృత్యువు గురించి అర్థం చేసుకోవాలి ప్రయాణకాలే ప్రయాణ అధ్యప్రభృత్యేవ చింతనీయం ఈనాటి నుండి మృత్యువు గురించి మనం ఆలోచించడం ప్రారంభించాలి లేకపోతే అప్పటికప్పుడు ఆలోచిస్తే సిద్ధించి ఉండదు తర్వాత జీవితం వ్యర్థం మానవునిగా జన్మించినందుకు మన స్వరూపాన్ని మనం తెలుసుకుని కృషి అయినా చేయాల్సి ఉంటుంది స్వరూపాన్ని తెలిసేసుకుంటే ఈ జన్మతోటి ముక్తి ఒకవేళ స్వరూపాన్ని తెలుసుకోకపోతే కృషి చేసినట్లయితే మళ్ళీ జన్మలో ముక్తి కాబట్టి ఏదర్ దిస్ ఆర్ దాట్ ఫస్ట్ క్లాస్లోనైనా పేసేవాళ్ళు సెకండ్ క్లాస్లోనైనా పేసేవ్వాలి రెండే క్లాసులు ఉంటాయి ఎంఏ పరీక్షలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలా ఉండవు ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్లో కూడా పెసకాలేదంటే ఏమిటవుతుంది ఫెయిల్ అనమాట సో ఎంఏకి సప్లిమెంటరీస్ ఉండవు మరి నాకు తెలిసి ఉండవు ఈ మధ్యన ఏమైనా పెట్టారేమో నాకు తెలియదు కానీ సో ఈ మానవ జీవితం కూడా అలాగే సప్లిమెంటరీ పరీక్షలు అవే ఉండవు కాబట్టి ప్రయాణ కాలం గురించి ఇప్పటి నుంచి తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది ఆ కాలంలో మనస్సు అచలంగా ఉండాలి నేను ఊరికే గుర్తు చేస్తున్నా వన్ తర్వాత మనస్సులో భక్తి నిండా ఉండాలి ఈశ్వరుని అందరి భక్తి అంటే ఒక రిచువల్ మాత్రం కాదు రిచువల్ భక్తికి సపోర్ట్ అది దాంట్లో సందేహం ఏం లేదు యాక్షన్ అండ్ స్పిరిట్ అన్న ఉంటాయి యాక్షన్ అండ్ స్పిరిట్ ఇప్పుడు మీరు పిల్లవాడికి చాకులెట్ పెట్టారనుకోండి అది యాక్షన్ దాని వెనకాల ఉండే స్పిరిటేవిటీ ప్రేమ అది ప్రేమ లోపల స్పిరిట్ బయట చాక్లెట్ ఇవ్వడం యాక్షన్ అదేవిధంగా ఈశ్వరుడికి నమస్కారం చేయటం లేకపోతే దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయటం పుష్పాలతో పూజించటము ఇవన్నీ యాక్షన్స్ వాటికి కరస్పాండింగ్ స్పిరిట్ హృదయంలో ఉండాలి స్పిరిట్ అంటే భక్తి భక్తి అంటే చాలా గొప్పది భక్తి అంటే ఏమిటి భక్తుని లక్షణాలు కొన్ని ఉన్నాయి అవి ఉండడమే భక్తి చాలా పెద్ద మాట పన్నెండో అధ్యాయంలో భక్తుని లక్షణాలు ఉంటాయి మనం ఏమనుకుంటామంటే భక్తి అనగా ఓ నదిలో స్నానం చేయుట ఓ దేవాలయానికి వెళ్ళి పూజ చేయటం దర్శనం చేయటము అది భక్తి అనుకుంటాం అవి భక్తి కాదు అవి భక్తి గలవాడు చేసే యాక్షన్స్ భక్తి లేకున్నా కూడా యాక్షన్ చేసేయగలుగుతాం కాబట్టి ఆ స్పిరిట్ లోపల ఒక భావన ఆ భావన శరీరాన్ని నిర్మాణం చేసుకోవాలి ఈ స్థూల శరీరము భగవంతుడు మనకిచ్చాడు భావన శరీరాన్ని మటుకు మనం నిర్మాణం చేసుకోవాలి ఆ భక్తితో కూడిన వాడై ఉండాలి తర్వాత యోగ బలైన చేయవ యోగము యొక్క బలం మనస్సును ఏకాగ్రం చేసేటువంటి సాధనకి యోగము అనిపారు ఇది కూడా ఉండాలి అదేలాగా ఆసనము ఆసనము నుంచి మనస్సు ఏకాగ్రమవుతుంది మీరు ట్రై చేసి చూడండి ఇలా మిటారుగా ఇలా కూర్చోగానే మనస్సు ఏకాగ్రమవుతుంది ఆసన జయము అంటే మీరు ఇలాగ కదలకుండగా ఒక పది నిమిషాలు కూర్చున్నారనుకోండి మీరు యూ విల్ బి సర్ప్రైజ్డ్ మీ గురించి మీకు ఒక కొత్త కొత్త అండర్స్టాండింగ్ వస్తుంది నా గురించి నాకే ఒక కొత్త అభిప్రాయం నిర్మాణం అవుతుంది అబ్బా ఇంత మనస్సు ఏకాగ్రం చేయగలుగుతానా నేను ఇంత కాముగా నేను ఉండగలనా అని మనలో దాగి ఉన్నటువంటి ఆ దైవత్వం ఇది పైకి వస్తుంది ఆ యోగము యొక్క మహిమటిది ఆసనంతో ప్రారంభం ప్రాణాయామం ప్రాణాయామం చేయాలి సాధారణంగా జనులు ప్రాణాన్ని గురించి పట్టించుకోరు జనరల్గా హాస్పిటల్కి ఏదో బ్రాంకియల్ ప్రాబ్లమ్ ఏదో వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవో ట్యాబ్లెట్లు వేస్తారు లేకపోతే స్ప్రేలు వేస్తారు అది దా అలాగా అప్పుడు చూసుకుంటారు తప్ప ఈ ఈ గాలి వెళ్ళడం లోప రావడమును మామూలు అప్పుడు దాని గురించి ఏం పట్టించుకో ఒక ఆయన అన్నారు ఏముందండి ఈ గాలి గురించి ఏముంది అలా పీలుస్తాం ఇలా విడిచిపెడుతూ ఉంటాం దాంట్లో ఏముందన్నారు అంటే చూడండి అజ్ఞానం అనేది అలా ఉంటుంది మీరు కనుక ఆ పీల్చే గాలిని విడిచిపెట్టే గాలిని వాచ్ చేస్తూ ప్రాణవీక్షణము అది ఒక డిసిప్లిన్ రెండో డిసిప్లిన్ పీల్చేయగాలని విడిచిపెట్టేగాలిని నియంత్రిస్తూ వాచ్ చేయటంలో నియంత్రణ ఉండదు వాచ్ చేయమంటే వాచ్ చేయటమే దాన్ని నియంత్రించరు నియంత్రించటంలో దాన్ని స్లోగా మీ యొక్క విల్పవర్ను ఉపయోగించి దాన్ని స్లో డౌన్ చేసి పీల్చేప్పుడు స్లోగా పీల్చడం విడిచిపెట్టేపుడు స్లోగా విడిచిపెట్టడం ఇటువంటి ప్రాసెస్ ఉంటుంది దాన్ని ప్రాణాయామము అని అంటారు ప్రాణవీక్షణము ప్రాణాయామము ఈ రెండూ కూడా మనస్సు యొక్క ఏకాగ్రతకి చక్కటి సాధనాలు భగవాన్ రమణ మహర్షి అన్నారు పవన చలన రోధాత్ ఆత్మనిష్టోభవత్వం అని రమణ గీతలో సో ఆ వాయు సంచారం యొక్క నియంత్రణ వలన నీవు ఆత్మనిష్ఠుడవు కమ్ము మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రమవుతుందో వ్యక్తి ఆత్మనిష్ఠుడవుతాడు ఇది చాలా చిత్రమైన విషయం చాలా సింపుల్ విషయం కానీ జనులు జీవితాన్ని చాలా జటిలం చేసుకున్నట్టుగానే ఆధ్యాత్మిక అన్వేషణని కూడా చాలా జటిలం చేసుకుంటూ ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి ఈ సాధన అంత జటిలమైంది ఏం కాదు మీరు మనస్సుపై మనస్సు పెట్టాలి యూట్ పే అటెన్షన్ టు ది మైండ్ మనస్సు యొక్క చలనము పేరు సంసారము సో బాహ్య విషయాలని సంకల్పించుకుంటూ పోతూ ఉంటుంది మనస్సు దాని పేరే సంసారం ఆ సంకల్పాలను మనం నిరోధించి వాటికి అడ్డుకట్ట వేసి వాటిని ఏకాగ్రం చేసి మనస్సు యొక్క ఏకాగ్రం అంటే సింగిల్ పాయింటెడ్నెస్ అలా చేసి దాని దానికంటే కూడా ఇంకొక అడుగు ముందుకు వేసి మనస్సు అమనీభావాన్ని చేయటం అంటే సంకల్పరహితంగా అయిపోవటం మనస్సు యొక్క సంకల్పం ఎప్పుడైతే లేదో అప్పుడు మీరు సచ్చిద్్రూపులుగా ఉండిపోతారు అలా ఉండడం ఉంటారంతే దేర్ ఈజ్ ఓన్లీ బీయింగ్ దేర్ ఈజ్ నో డూయింగ్ మూమెంట్ ఏమి ఉండదు కదలికే ఉండదు ఇంకే ఉండడం ఉండడము కదలడము చలనం మనకి అంటే స్థితి చలనం ఈ మామూలు వేదాంతుల పరిభాషలో సత్ అని అంటారు ఉండుట సత్ క్రియా అని రెండు ఉంటాయి ఇప్పుడు మీరు క్రియ లేకపోతే ఏమిటి మీరు సత్ సత్ నుండి క్రియ ఆవిర్భవిస్తుంది క్రియ విలీనము ఎక్కడవుతుంది జనరల్గా రూల్ ఉంది దేని నుండి ఆవిర్భవిస్తే దాంట్లో విలీనం అవుతుంది కాబట్టి ఇప్పుడు నదులు ఉన్నాయి ఈ నదులన్నీ సముద్రం నుంచి పుడతాయి సముద్రం నుంచి నీటి ఆవిరి మేఘాలు వర్షము నది నిర్మాణం అవుతుంది అంచేతనే నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఆభరణాన్ని కరిగిస్తే ఎక్కడ విలీనమవుతుంది బంగారంలో విలీనమవుతుంది సో కాబట్టి మనస్సు ఆత్మ చైతన్యం నుంచి స్పందనగా వచ్చినది సత్తులో వచ్చిన క్రియ చలనానికే మనస్సు పేరు కాబట్టి ఆ చలనము లేకుంటే అంటే మనస్సు విలీనమైపోతుంది ఎక్కడ విలీనమవుతుంది ఆ సత్తు నందు విలీనమవుతుంది అదే పరమాత్మ అంత సింపుల్ కాబట్టి మనస్సుని నిగ్రహించటం అనేది కష్టం తప్ప మనస్సును నిగ్రహిస్తే పరమాత్మ సులభుడే పరమాత్మ ఎప్పుడూ సులభుడే మనం పరమాత్మను దుర్లభునిగా చేసి పెట్టుకుంటాం ఏదో ఊహలు చేసి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పకడ్బందీగా తయారు చేసుకుని పరమాత్మని దుర్లభుని చేసి పెట్టుకుంటాం పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు వైకుంఠం ఎక్కడ ఉంటుంది గోలోకానికి పైన ఉంటుంది మరి గోలోకం ఎక్కడ ఉంటుంది ఇదేదో మల్కాజ్గిరిలో ఒక హోమ్కి డైరెక్షన్స్ తెలుసుకున్నట్టుగా అంత కఠినంగా ఉంటుందన్నమాట సో గోలోకం ఎక్కడుంటుంది తెలి ఆమాత్రం తెలీదా మీకు గోలోకం ఎక్కడ ఉంటుందో తెలీదా ఇది ఎలా ఉందంటే ఏమంటే మల్కాజ్గిరి తెలీదా హైదరాబాద్లో పాతకాల నుంచి ఉన్నారు అన్నట్టుగా ఇంతకాలం నుంచి సంస్కృత పుస్తకాలు చదువుతున్నావు గోలోకం ఎక్కడ ఉంటుందో తెలీదే నీకు అబ్బాయి తెలీదండి పోనీ మీరు సత్యలోకానికి పైన ఉంటుంది మరి సత్యం ఎక్కడ ఉంటుంది రోజు సంధ్యావందనం చేస్తారా చేస్తాను ప్రాణాయం మంత్రం చెప్పు ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహహన ఓం తపహం సత్యం అదే సత్యలోకం దాని కింద లోకాలనేవి ఇవన్నీ సుభూ భువ సువః జన తపహ మహహ లోకాలు ఆ సత్యం ఉంటుంది ఓహో ఆ సత్యం ఆ పైన గోలోకం ఆ పైన వైకుంఠలోకం అక్కడ ఉంటాడు విష్ణు అంటే ఇప్పుడు మనం చేసేదే ఉంటుంది ఊరికే దూరం నుంచి ఓ దండం పెట్టడం తప్ప ఇంకేం చేయగలుగుతాం అలా కాకుండా ఈశ్వరుణ్ణి అంత జటిలం చేసుకొని అక్కర్లా ఆ భూహుభూ ఆ లోకాలనే మనలోనే ఉన్నాయి ఆ ఈశ్వరుడు కూడా మనలోనే ఉన్నాడు ఈ అధ్యాత్మము చాలా గొప్పది అధ్యాత్మం ఈ అధ్యాత్మం రహస్యం ఏంటంటే అధిదైవం అంతా దీని ఎందే ఉన్నది అధిభూతం కూడా దీని ఉండే గల మనం చూసాం ఇది కొంతవరకు కాబట్టి ఈశ్వరుణ్ణి తన హృదయంలో ఆత్మరూపంగా దర్శించవచ్చు దానికి ఆటంకం ఏముంది ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారు దేవుడు అక్కడ గర్భగుడిలో దేవుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు ఆటంకం ఏమిటి చూడడానికంటే తెర ఒకటి వేసి పెట్టారు ఆ తెర తీసిస్తే దేవుడు అక్కడే ఉన్నాడు అదేవిధంగా ఈ మనస్సు అనేటువంటి తెరని తీయాలి పూర్తిగా తీయక్కర్లా కొంచెం శీత్రువుగా తయారు చేయాలి మనస్సును మనస్సు శీతృ అంటారు శీతృ అంటే పైన కప్పుకున్నట్టు ఉంటుంది తప్ప లోపల తెలిసిపోతూ ఉంటుంది అలా శీత్రువులాగా ఉండాలి మనస్సు అంటే రజస్తమో గుణాలు లేకుండా సత్వగుణంగా ఉండాలి రజోగుణము తమో గుణము అంటే గోడ కట్టేసినట్టే ఇంకా అసలు గోడవతలు ఏముందో కంటికి కనపడదు అదేవిధంగా హృదయంలో ఉండే ఈశ్వరుడు తెలియడు అది తమోగుణం దాన్ని మోహము అని అంటారు రజోగుణము అంటే ఒక థిక్ పరదాన్ని కట్టేసినట్టు అది రజోగుణం సో ఈ రెండు గుణములను అధిగమించి యోగ సాధన చేత మనస్సుని సాత్వికం చేసుకోవాలి సత్వగుణ ప్రధానంగా తీర్చిదిద్దుకోవాలి దీన్ని యోగ బలైన చేవా అని అంటారు ఈ పనులన్నీ చేయాలి మనం మనకి మానవ జన్మ యొక్క సార్థకత అంతే ఇవన్నీ చేయటం మానేసి మీరేమో ఏవో ఒక కార్యాలు అలా చేసుకుంటూ పోయారనుకోండి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓ ఇల్లు కావాలి ముందు ఇల్లు కట్టి చూడు అనే ఒక సామెత ఉంటుంది మకాన్ చేయడానికి ఈ అద్దె ఇల్లులో ఎక్కడ పడతామో ఇల్లు ఓ ఇల్లు కట్టిన నాకు రెండు ఇల్లు కావాలనుకుంటాడు ఇది గృహస్థులే అక్కర్లా సాధువుల్లో కూడా ఉండే ఇబ్బంది ఓ ఆశ్రమం తయారు చేసి ఇంకో ఆశ్రమం కూడా ఉంటే మంచిది అప్పుడప్పుడు ఎక్కడ ఉండొచ్చు అప్పుడప్పుడు అక్కడ ఎందుకు అలా ఉండడం ఎందుకు ఎక్కడో ఓ చూడాలి ఎవళ్ళ సంసారం వాళ్ళది సో కాబట్టి ఇంకో ఇల్లు కట్ట ఇంకో ఇల్లు కాదు కట్టాల్సింది ఈ లోపల భావాన్ని నిర్మాణం చేయాలి యోగాన్ని దాన్ని నిర్మాణం చేసుకోవాలి కానీ ఇంకో ఇల్లు కడితే ఉపయోగం ఏంటి ఎవరో పట్టుకుపోతారు దాన్ని భుంజంతి ధూర్తాహ కృపణస్య విత్తం కృపణుని యొక్క విత్తాన్ని ధనాన్ని ధూర్తులు అనుభవిస్తారు ఎవరో పట్టుకుపోతారు సో ఎనీవే సో ఈ యోగ బలాన్ని మనం నిర్మాణం చేయాలి శంకర్లు ఏమంటారు చూద్దాము యోగ బలైన చైవా యోగస్య బలం యోగ అంటే యోగము యొక్క బలము షష్ఠీతత్పురుష సమాసము అని అర్థం ఊరికే సమాసం చెప్పారు దాని అర్థం ఇప్పుడు చెప్తారు సమాధిజ సంస్కారచయ జ చిత్తస్థైర్యలక్షణం యోగబలం తేనర్థ శంకరులు ఇటువంటి సాధనకి సంబంధించిన విషయాల్ని చక్కగా అరటి పండుగలు ఇచ్చినట్టుగా చెప్తారు మీరు రోజు ధ్యానం చేయండి సమాధి సమాధి అంటే మనస్సు యొక్క ఏకాగ్రతకి సమాధి అని పేరు సమాధి అంటే అలాగ బిగుసుకుపోయి ఒక విగ్రహంలాగిపోయి గంట ఉండిపోయడం అది ఏమన్నా అలాగేమీ అక్కర్లా మామూలుగా ఇలా స్థిరంగా కూర్చోవడం బిగుసుకుపోయి కూర్చోడం స్థిరంగా కూర్చుంటే సరిపడుతుంది అంటే కదలెక్క లేకుండా స్థిర సుఖమాసనం ఇలా కూర్చో కూర్చుని అదంతా చెప్పబోతున్నారు ఆయన కూర్చుని ఇలా కొంతసేపు కూర్చోవాలి అవే మోకాళ్ళ నిప్పులు పుడుతున్నాయండి లేకపోతే ఇక్కడ నిప్పు పుడుతోంది వెనకాల ఇలా మొదలు దాని అర్థం ఏంటి వాడికి స్థిరత్వం లేదనమాట ఇప్పుడు విద్యార్థులకి కూర్చోవయంటే వాడు కూర్చోలేడు ఇటు దొల్లుతాడు అటు దొల్లుతాడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు పరుగులు తీస్తాడు అలా ఉంటారు పిల్లలు వీడికి స్థిరం లేదండి అని అంటారు అంటే అది రజోగుణ లక్షణం చిన్న వయసులో రజోగుణం చాలా ఎక్కువగా ఉంటుంది అంచేత పిల్లలు ఒక చోట స్థిరంగా కూర్చోలేరు ఏదో ఒకటి గెంతులు వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అంతే ఆ రజోగుణంలో ఉండిపోతారు స్థిరంగా కూర్చోలేడు ఏదో ఒకటి చేయాలి టీవీ లేకపోతే ఫోన్ మాట్లాడడమో లేకపోతే సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని ఏదో మాట్లాడుతూ ఉండడమో లేకపోతే వీళ్ళతోటి వాళ్ళతో కబుర్లాడ్డము లేకపోతే పాత న్యూస్ పేపర్లు అన్ని పోగేసి అమ్మడము ఇలాంటివో చేస్తూ ఉంటాము ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఏవో ఇలాంటి వాళ్ళు చేస్తాడు తప్ప స్థిరంగా కూర్చోవయా పది నిమిషాలు కూర్చోలేడు ఆ స్థైర్యం ఉండాలి ముందు ఈ ఫిజికల్గా స్థైర్యం లేకపోవటము అనే దోషము మనస్సులో కూడా ఉండదు ఎలా ఉంటుందంటే ఇంక ఈ వేళ ఏమైనా సరే ఈ పని చేసేయాలి అనుకుంటాడు రాత్రి పడుకోబోయేమో ఐదు వేపటికి నేను లేచేస్తాను రాత్రి పడుకోబోయేమని అనుకుంటాడు పొద్దున్న ఐదు వేపటికి అలారం నొక్కేస్తాడు నొక్కేసి పడుకుని గడిపోతాడు అదేమీ ఉండదు తర్వాత స్వామిజీ ఇంకా భగవద్గీత పాఠం ఇవ్వాలని చదివేస్తున్నానని రెండు క్లాసులో మూడు క్లాసులో వస్తాడు ఇంకా మళ్ళీ కనపడ్డాడు స్థైర్యం ఉండదు మళ్ళీ ఎటు వెళ్ళిపోతాడు ఏదో బిజినెస్ మొదలు పెడతాడు పొను బిజినెస్ మొదలు పెట్టాడు ఆ బిజినెస్లో స్థిరంగా ఉంటాడు అక్కడ స్థిరంగా ఉండడు ఇంకో చోటుకి వెళ్తాడు ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాడు ఈ స్థైర్యం లేని దానికి మీకు దృష్టాంతం చెప్పుంటారా ఈ బిజినెస్ డైవర్సిఫికేషన్ ఉంటుంది దాంట్లో మీకు మనుషుల యొక్క బుద్ధిలో స్థైర్యం తక్కువ అనేది మీకు అర్థం ఉదాహరణకి నేను దృష్టాంతం చెప్తాను చూడండి వ్యక్తిగత దృష్టాంతం ఏం కాదు ఊరికే జనరల్గా మీరు న్యూస్ పేపర్లో బిజినెస్ సెక్షన్ అని వేరే సెక్షన్ ఉంటుంది ఆ చదిత అలాంటి దృష్టాంతం గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు ఏమి తయారు చేస్తారు మీరు చెప్పండి నాకు తెలిసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ గాడ్రేజ్ కంపెనీ ఏమి తయారు చేస్తారు బీరువాలు ఆఫీస్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు తలకి వేసుకునే రంగు తయారు చేస్తారని మీకు తెలుసా ఏమిటి ఎక్కడ బిజినెస్ నుంచి ఎక్కడికి వచ్చింది ఇది మనస్సు ఏంటంటే ఇనప బీరువాళ్ళు తయారు చేసి వాడు ఆ బిజినెస్లో దానికి రిలేటెడ్ ఏదో ఇలాంటివి లైబ్రరీలో పుస్తకాలు పెట్టుకునే షెల్ఫులు తయారు చేయడం అలాగే అక్కడికక్కడే దాన్ని విస్తరించాలి కానీ తలకు వేసుకునే రంగుకి ఇనప బీరువాళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా ఏమీ లేదు అంటే మనస్సు ఏదో దొలి ఉంటుంది లోపల ఏదో ఒకటి చేయాలి ఆ డబ్బు సంపాదించడానికి అలవాటు పడితే ఇంకా సంపాదించాలి అందుకోసం వేది ఏదైనా మొదలెట్టంతే ఇంకా అది మనకి సంబంధం ఉందా లేదా ఏమీ లేదు అలా ఉంటాం కొంతమంది హాబీలని మొదలు పెడతాం ఎందుకు అంటే మనస్సు మనస్సు యొక్క ఈ చలనం ఎలా ఉంటుందో స్థిరత్వం లేకపోవటం హాబీ ఏమిట్రా హాబీలు అంటే స్టాంపులు కలెక్ట్ చేయడం ఎందుకు స్టాంపులు కలెక్ట్ చేయడం ఎందుకండి ఎందుకు ఏమైనా సంబంధం ఉందా దానికి ఉపయోగం ఉందా స్టాంపు ఇప్పుడు పంతొమ్మిది వందల స్టాంప్ ఇది ఓకే దెన్ వాట్ దెన్ వాట్ ఆ స్టాంపు ఆల్బంలో పెట్టడం దాన్ని దాచిపెట్టడం వీడి పిచ్చి ఉన్నవాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు వాళ్ళకి ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తాం ఎందుకు ఇదంతా వై ఆల్ దీస్ ఫేస్బుక్ దాంట్లోకి వెళుతూ ఉన్నావు నువ్వెలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను నీకు హాబీ ఏమిటి నాకు హాబీ సినిమాలు చూడడం అంటే మరి నాకైతే హాబీ ఇంకోటి చూడ ఇదంతా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాం ఎలక్ట్రానిక్ స్పేస్ అంతా ఇటువంటి జంక్ తోటి నింపి పెట్టడం ఇదంతా ఆధునికమైన పద్ధతి అంటే మనిషి మనస్సు అలా దొలిచేస్తూ ఉంటుంది దొలి చూడండి అలా పండులోపల చేరిన పురుగు ఆ పండుని దొలి చేస్తూ ఫ్రమ్ ఇన్సైడ్ ఫ్రమ్ ఇన్ సైడ్ అంటారు అవుట్ సైడ్ ఒకటి ఉంటుంది ఫ్రమ్ ఇన్సైడ్ ఒకటి ఉంటుంది సో ఇది ఫ్రమ్ ఇన్ లోపల నుంచి దొలిచేస్తూ ఉంటుంది ఇది ది ఆపోజిట్ చెప్పాను నేను ఆ స్థితిలో మనస్సు మనకు ఉంటుంది మనస్సు అలా ఉంటుంది ఆ స్థితిలోంచి దాన్ని మనం దాన్ని స్థిరత్వంలోకి తీసుకురావాలి మొన్న ఎవరిలో నన్ను అడిగారు మీరు ఎన్ని పనులు మీరు ఏం చేస్తారు మీరు ఏమిటి చేస్తారని అడిగారు అంటే నేను చెప్పాను నేను మూడు పనులు చేస్తాను ఓకే చెప్పండి వన్ టూ త్రీ అని మూడు అంకెలు రాసేసుకున్నాను అంటే ఇంటర్వ్యూ అనమాట ఇంటర్వ్యూ ఓ పత్రికకి ఆ పత్రిక పేరు కూడా చెప్పంటారా పాలపిట్ట నిజంగా అటువంటి పత్రిక ఒకటి ఉంది మంత్లీ సాహిత్య పత్రిక మంచి పత్రిక ఇట్స్ ఎ నైస్ అంచేతనే పాపులర్ కాలేదని మేము ముఖాలు చూస్తే తెలుస్తాం ఇట్స్ ఇట్స్ ఎ నైస్ మ్యాగజైన్ తెలుగు సాహిత్యానికి సంబంధించింది వాళ్ళు నా పేరు విన్నారు విని మేము వస్తే ఇంటర్వ్యూ చేస్తామంటే మీరు ఏం చేస్తారు అడిగారు మూడు పనులు చేస్తాను అంటే వెంటనే ఆ రిపోర్టరు నేను చూస్తున్నా వన్ టూ త్రీ అని రాసేసుకున్నా ఓకే ఫస్ట్ పని ఏమిటండి బ్రహ్మ విద్య అని చెప్పాను అంటే వెంటనే రాసేసుకున్నాను అది అది ఏమిటంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా రాసేసుకున్నాను ఆ సెకండ్ పని ఏమిటండి బ్రహ్మ థర్డ్ పని ఏమిటండి బ్రహ్మ మూడు పనులు అది ఇది సో అర్హంగా అంటే నా అభిప్రాయం ఏంటంటే ఏదో ఒక ఒకందుకు దీంట్లోకి వచ్చాము దీన్ని స్థిరంగా పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఇటు అటు అటు ఇటు అలా పరుగులు తీయకూడదు సో ఓ కాబట్టి అటువంటి స్థైర్యం ఉండాలి మనిషికి ఆ స్థైర్యం మనలో లోపించిన సందర్భాలు మనకు కనపడతాయి చాలా అస్థిరమైన మనస్సుతో ఉంటారు సో అలా ఉండకూడదు ఆ స్థైర్యాన్ని మనం సంపాదించాలి స్థైర్య లక్షణం యోగ బలం దేహంలో స్థిరము అంటే ఆసనము ఈ స్థిర సుఖమాసనం పతంజలి దీని నుంచి క్రమక్రమంగా అసలు పర్పస్ ఏమిటంటే మనస్సులో స్థిరం రావాలి దాన్నే ఏకాగ్రత అంట పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుచుట కంటే పడి మేలు విశ్వదాభిరామ విలురవేమ అంతటి స్థిరం రాథిరత్వం వల్ల మనిషి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు భగవాన్ బుద్ధుడు ఆయన అనుకుంటాడు ఈ దేహం వా పాతయామి కార్యం వా సాధ్యామినా ప్యాలెస్ని వదిలిపెట్టేసి వచ్చేస్తాడు అడవికి అన్నీ విధులుపెట్టేసి తపస్సు చేయటానికి కూర్చుంటాడు ఈ దేహమైనా పడిపోవాలి లేకపోతే నేను ఆత్మస్వరూపాన్నైనా తెలుసుకోవాల్సిందే అని అనుకుంటాడు అనుకుని కూర్చుంటాడు ధ్యానం చేస్తాడు ఆయన తన స్వరూపాన్ని తెలుసుకుని బుద్ధుడు అవుతారు కాబట్టి మనందరం ప్రతి వన్ ఆఫ్ ఎవరి వన్ ఆఫ్ ఫస్ట్ బుద్ధ అవడానికి కావలసిన పొటెన్షియల్ మనలో ఉంది ఆ మనలోనే ఉంది ఆ పొటెన్షియల్ దాన్ని మనం బయటికి తీసుకురావాలి ఆ తనలో దాగి ఉన్న దైవత్వాన్ని వెలువరించేటువంటి సాధనానికే యోగము అని ఆ యోగము ఒక బలాస్ ఇప్పుడు ఆ యోగ బలం ఎలా ఉంటుందంటే ఒక ఆయన కోపం వచ్చింది వచ్చేసి దగ్గరకు వచ్చేసి చెడమడ గట్టిగా తిట్టేసి గెంతులు వేసి తిట్టేసాడు ఊగిపోతూ కోపంతో ఊగిపోతూ తిట్టేశాడు యువతలాయన అలా చిరునవ్వు నవ్వుతూ చూస్తూ వండిపోయాడు ఏం మాట్లాడలేదు చిరునవ్వుతోటే ఉన్నాడు తిట్టడం అంతా అయిపోయిందా అయిపోయింది శుభం ఇంకా వెళ్దా వెళ్ళొస్తానంటే శుభం పోయా నో రిప్లై ఇప్పుడు దీంట్లో చూడ్డానికి బలం ఎవడికి ఎక్కువ ఉంది ఇలా ఊగిపోతూ తిట్టినవాడికి బలం ఎక్కువ ఉంది పాపం ఇలా కూర్చుని చిరునవ్వు వాడికి బలం తక్కువ ఉంది అని అనిపిస్తుంది ఫిజికల్గా కానీ మీరు సూక్ష్మంగా చూస్తే ఎవళ్ళది బలం ఎక్కువ ఇలా కూర్చుని ఈయే బలం ఎక్కువ తిట్టినవాడిది బలం కానే అది యోగ బలం ఓ మహాత్ముడు పాఠం చెప్తున్నాడు పాఠం చెప్తుంటే సన్యాసి ఓ అమ్మగారు ఆ దూరం నుంచి ఆవిడ ఆవిడ అమాయకురాలు అపం విలేజ్ పెద్ద తెలివితేటలు ఏం లేదు ఆవిడికి ఎందుకునో ఈ సాధువు మీద కోపం వచ్చింది ఇతని మీద కోపం వచ్చింది కోపం వచ్చే అక్కడి నుంచే ఆవిడ తిట్టుకుంటూ వస్తాం అక్కడి నుంచే ఏ బాబా నువ్వు ఇలా చేసావు నేను నేను ఏం చేస్తా అక్కడి నుంచే తిట్టుకుంటూ వస్తాం వీళ్ళు అక్కడ పది మంది కూర్చొని పాఠం చదువుతున్నారు వివేక చూడమని పాఠం చదువుతున్నారు పాఠం చదువుతుంటే ఓ శిష్యుడు అన్నాడు స్వామీజీ ఆవిడెవరినో తిడుతోంది ఆవిడ తిట్టు గురించి నీకెందుకు నువ్వు పాఠం చదువుతావు అని అన్నారు ఆవిడ వస్తోంది ఆ శిష్యుడైన స్వామీజీ మిమ్మల్ని తిడుతోంది అంటే నన్నే తిడుతోందని నీకు తెలుసు ఇలా మీకేసే చేయి చూపిస్తోందండి ఆవిడ చెయ్యి నాకేసి చూపించిన వెంట ఇంకా వాళ్ళకేసి కూడా అలా చూపించవచ్చు దూరం నుంచి నువ్వు ఎలా చెప్పగలవచ్చు చదువుకో పాఠం చదువుకో మిమ్మల్ని నన్ను తిట్టట్లేదు ఆవిడ ఆవిడ ఇంకా కొంచెం దగ్గరకు వచ్చింది తిట్టుకుంటూ ఈయన పేరు పెట్టి తిట్టుతోంది స్వామిజీ చేయి చూపించిన వెంట అసలు పేరే పెట్టి మిమ్మల్లే తిట్టుతోంది అని అంటే ఆయన పేరు ఏదో ఉంది ఏదో మహాదేవ మహాదేవానందం ఏదో పేరు మహాదేవ రే మహాదేవ అంటూ తిట్టుకుంటూ వస్తుంది మహాదేవ అంటోంది మీ మహాదేవ అంటే నా ఒక్కడి పేరేనా ఇంకే సృష్టిలో మహాదేవులు ఎవళ్ళు లేరా చదువుపాటు నన్ను తిట్టట్లేదు ఆవిడ అంది ఈ మాట ఆవిడ వింది దగ్గరికి వచ్చింది కదా ఆవిడ దగ్గరకు వచ్చి నీకు సిగ్గు నిన్నే తిడుతున్నాను నేను అంది అంటే నువ్వు నన్ను తిట్టట్లేదు అన్నారు మరి ఇంక నేను ఎవరిని తిట్టుతున్నానయ్యా అంటే నువ్వు అన్నమయ్య కోశాన్ని తింటుతున్నావు అన్నారు అంటే ఆవిడ అది ఏమిటిరా అన్నమయ్య కోశం అంటే ఏమిటిరా చెప్పు అన్నాడు కూర్చోక్ సో ఆ రకంగా ఇప్పుడు ఎవళ్ళది బలం ఎక్కువ ఆయనదే బలం ఎక్కువ ఆయన చెప్పాడు అమ్మ చూడు అన్నమయ్య కోశం అంటే చూడు ఈ దేహం ఉంది కదా ఈ దేహము నీది అంటే మరి నువ్వు దేహం కంటే విలక్షణంగా నువ్వు ఉన్నట్టే కదా కాబట్టి నువ్వు వేరు దేహం వేరు కానీ ఈ దేహము నువ్వు చిక్కుకుని ఉన్నావు నిన్ను కప్పివేసింది దేహం కాబట్టి దేహము అన్నం తింటే పెరుగుతుంది కదా కాబట్టి దేహానికి అన్నమయ్య కోశము అని పేరు నువ్వు వేరు అన్నమయ్య కోశం వేరు కాబట్టి నువ్వు అన్నమయ్య కోశాన్ని తిట్టేవు మరి నేనెవరంటావు అయ్యా నువ్వు అంటే అది కొంచెం సవకాశంగా తెలుసుకోవాలి నువ్వు కూర్చోమ్మా నిన్ను తిట్టడానికి వచ్చి నీ పాఠం విని కాబట్టి అది బలం అంతేగాని ఊరికే ఊగిపోవడం కోపడిపోవడం చెడమడ తిట్టడం అది బలం కాదు ఆ యోగ బలము అది ఒక్కరోజులో రాదు చాలా కష్టం ఇది కోపం వచ్చినప్పుడే కాదు ఏదైనా కోరిక పుట్టింది అనుకోండి కామహా కోరిక పుడితే వెంటనే అది ఆ కోరిక తీరి వరకు వీడికి నిద్ర పట్టదు అలాగా హైటెన్షన్ వైర్లాగా ఉంటాడు ఇప్పుడు ఏదో కారు కొనుక్కోవాలని కోరిక పుట్టిందనుకోండి దానికి ఏదో లోన్ అప్లై చేసారు లోన్ శాంక్షన్ అయిపోయింది ఇంకా కారు కొనేసుకుని తెచ్చేసుకోవాలి వీడు హైటెన్షన్ వైర్లాగా ఉంటాడు ఆ డబ్బు వాడికి ఇచ్చేయాలి ఆ కారు తెచ్చేసుకోవాలి దాని వెంటనే హనుమంతుడికి పూజ చేసి హనుమంతుడికి కారుకి ఏదో సంబంధం ఉంది హనుమంతుడికి పూజ చేసేయాలి నిమ్మకాయల మీదుగా కాయ నడిపించేసేయాలి ఆ కారులో భార్య పిల్లలతో కలిసి యాదగిరి కుట్ట వెళ్ళొచ్చేయాలి అంతవరకు హైటెన్షన్ వైరే ఆ తర్వాత కొంచెం సెటిల్ అవుతాడు సో ఈ విధంగా అంటే స్థైర్యం తక్కువ జగత్తులో ఉండే ఘటనలు ఆ జీవితంలో తారసపడే ఘటనలు ఆ ఘటనల్ని స్థిరంగా నిర్వికారంగా అసంగంగా ఎదుర్కోవటము అది మహాబలం అది ఆ బలము అది మనోబలం కూడా కాదు అది ఆత్మబలం ఆత్మబలం వేరు మనోబలం వేరు సో అంటే ఆత్మస్వరూపం నుంచి వస్తుంది బలం సో అది దాన్నే యోగ అని అంటారు ఈ యోగ బలం ఎలా సంపాదించుకోవాలి అంటే శంకర్లు అంటారు సమాధిచ సంస్కార ప్రచయ జనితం అంటే మనం ఏం చేయాలంటే సంస్క సమాధి అంటే ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండాలి రోజు రెండుసార్లు పొద్దున్నోసారి సాయంకాలం ఒకసారి ధ్యానం చేస్తూ ఉండాలి సమాధి అంటే ధ్యానం ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానం చేయటం ధ్యానం చేసేప్పుడు మనస్సు ఇటు పరుగుతిస్తూ ఉంటుంది ఏం పర్వాలేదు దాన్ని ఎలా వాచ్ చేయటం ప్రేమగా వాచ్ చేయటం ఎటు పరిగెడితే అటు నుంచి వెనక్కి తీసుకురావటం అలా ధ్యానం చేస్తూ ఉంటాం అలా చేస్తూ ఉంటే సమాధి జా ఆ ధ్యానం నుంచే ఒక సంస్కారం పుడుతుంది జా అంటే పుట్టడం ఒక సంస్కారం పుడుతుంది ఆ సంస్కారము ఎన్నిసార్లు ధ్యానం చేస్తే పుడుతుంది చాలాసార్లు చేయాల్సి ఉంటుంది అంటే రోజు రెండు సార్లు చొప్పున కనీసం రెండు సార్లు ఉద్యోగస్తులు వాళ్ళు రెండు సార్లు చేస్తారు అంతకంటే చేయలేరు కదా రోజుకు రెండు సార్లు చొప్పున మీరు అలాగా కొంతకాలం చేయాల్సి ఉంటుంది కేవలం ధ్యానం ఒక్కటి చేస్తే సరిపడదు ఆ మాట తర్వాత శ్లోకంలో శంకరులు చెప్పబోతున్నారు శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ మన కర్తవ్య కర్మలని ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళ ఆశ్రమానికి సంబంధించి గృహస్థులైతే గృహస్థ ధర్మాలని ఇతర బ్రహ్మచారులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని సన్యాసులు కూడా ఏవో కొన్ని ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాలని పాటిస్తూ ఆ నిరంతరంగా బ్రేక్ లేకుండా చేసుకుంటూ పోవాలి అప్పుడు మనస్సులో ఆ పరివర్తన వస్తుంది అంతరంగ పరివర్తన బాహ్యంలో ఏ పరివర్తన చేయనక్కర్లా సాధారణంగా మనుష్య స్వభావం ఎలా ఉంటుందంటే బాహ్యంలో పరివర్తనలు తీసుకొస్తారు అంతరంగంలో పరివర్తనలు తీసుకురారు ఇప్పుడు ఇల్లుందనుకోండి ఇంట్లో పూజ కోసం ఒక గదిని నేను సెపరేట్గా పెడతాను అని ఓ పరివర్తన తీసుకొస్తాడు అనవసరం ఇంట్లో నాలుగైదు గదులు ఉంటే పర్వాలేదు ఉన్న గదులే తక్కువ మూడు గదులు ఉన్నాయనుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఓ గది పూజకు పెట్టేస్తే అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఒక దృష్టాంతం వాళ్ళు రెసిస్ట్ చేశారు అలాగే కుదరదు నాన్నగారు మీరేమో పూజ ధ్యానం అని చెప్పేసి ఒక గది సెటే సెపరేట్ చేసేస్తే మేమింకా గదిలోకి రాకూడదు అది కేవలం జపానికే ధ్యానానికే మేమేమో దాన్ని అలాట్ చేసామో అంటే మాకు అయిపోతుంది అని భార్య పిల్లలు రెసిస్ట్ చేశారు వాళ్ళకి రెండు రకాల రెసిస్టెన్స్ ఒకటి ఫిజికల్ ఇన్కన్వీనియన్స్ ఒక గది ఈయన చేసుకుంటాయి రెండవది వీడు ఈ దారిలో పడ్డాడేమిటి వీడు మనకి దక్కకుండా పోతాడేమో అని అదొక ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది దాంతో రెసిస్ట్ చేశారు అదేం కుదరదని దెబ్బలాడి ఆ రూమ్ ఎలాట్ తర్వాత ఈయన ఏమో ధ్యానాన్ని ఇప్పుడు ఆ రూమ్లోనే ధ్యానం అనమాట ధ్యానాన్ని కూర్చునేప్పటికీ వీళ్ళు ఈ పిల్లలు టీవీ పెట్టుకుంటారు అవన్నీ కేబుల్లో టీవీ కొని పెడతారు ముందు తర్వాత దానికో కేబుల్ కూడా ఫిట్ చేస్తారు ఇంక ఇప్పుడు టీవీ చూడకూడదు అంటే అది ఏమన్నమాట అది బఫే ఒడ్డించి ఎవరిలో తినకూడదు అన్నట్టుగా అది ఎలా వాళ్ళు టీవీ పెట్టుకుంటారు అదిగో సౌండ్ తగ్గించాలంటే వాళ్ళకి కావాల్సిన సౌండ్ వాళ్ళు పెట్టుకుంటారు అంచేది ఇప్పుడు ఏం చేయాలి సౌండ్ ప్రూఫ్ రూమ్ పో సౌండ్ సౌండ్ ప్రూఫ్ రూమ్ ఒకటి అంటే సౌండ్ ప్రూఫ్ డోర్ పెట్టించారు ధ్యానానికి సౌండ్ ప్రూఫ్ డోర్ అంటే బోల్డ్ ఖరీదు మీరేమో డబ్బు ఇలాగా ఖర్చు పెట్టేస్తున్నారు ఇంట్లో వాళ్ళు మళ్ళీ రెసిస్టెన్స్ చూస్తుంది ధ్యానం ఏం కుదరలేదు ఇలాంటివే ఉంటాయి అలాంటివి ఏం చేయకూడదు తర్వాత ధ్యానం చేసేప్పుడు గాలి తగలడం కోసం ఆ కార్నర్లో బుల్లి ఫ్యాన్ ఒకటి ఇవి ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శించకూడదు బహ్ బాహ్యంగా ఏ పరివర్తన అక్కర్లా ఏ మార్పు మీరు బాహ్యంగా చేయక్కర్లా మోరర్లెస్ మోరర్లెస్ ఏదైనా ఒక గివెన్ సిచ్యువేషన్లో పైన వర్షం ఎత్తి మీద నీళ్ళు పడుతుంటే వెళ్ళి దాన్ని ఏదో కవర్ చేయాలనుకోండి జనరల్గా నేను చెబుతున్నారు జనరల్గా ఒక రూలు బాహ్యంలో ఎట్టి పరివర్తన అక్కర్లా ధ్యానం కోసం అక్కర్లా ధ్యానానికి కావాల్సిన అంతరంగ పరివర్తనే తప్ప బాహ్యమునందు ఎట్టి పరివర్తన అక్కర్లా అంతరంగంలోంచి పరివర్తన తీసుకోవాలి ఏం పోదు బాహ్యంలో కూడా బాహ్యంలో కూడా అని మీరు అన్నారంటే డైవర్షన్ అయిపోతుంది డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది అంటే ఇలాంటి పొరపాట్లు జనాలు చేస్తూ ఉంటారు అనుభవం మీద చెప్తున్నాను నేను ఒకతను ధ్యానం కోసం ఇప్పుడు కృష్ణ మృగ కావాలి అని ఆ మృగ వేటలో పడ్డాడు లేకపోతే సింహ శార్దూల చర్మం అంటే ఆ పశువు యొక్క చర్మం కావాలి ఎందుకంటే అలాంటివి పెట్టుకుంటే అసలు టు పొసెస్ టైగర్ స్కిన్ ప్రొసెస్సింగ్ ఈజ్ ఇల్లీగల్ అది ఇల్లీగల్ అది అది పోలి ఇక్కడ లా పెద్ద పట్టించుకోరు కాబట్టి కాలక్షేపం అయిపోతుంది కానీ ఇదే అమెరికా లాంటి చోట అయితే జైల్లో పెడతారు తీసుకొని ఉందని తెలిస్తే అది ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ది లా కాబట్టి అలాంటి అతి తెలివితేటలు అక్కర్లా మామూలు ఏదో నేల మీద కూర్చోకూడదు ఇలాంటి బరకం వేసి కూర్చోవచ్చు అయిపోయాయి పని తర్వాత కొంతమంది ఈ చెక్క చెక్కతోటి ప్రత్యేకమైన ఆసనం చేయించటం ఆసనం కూర్మాకారంగా ఉండి చేయించటం ఒక ఆయన అలా చేయించారు కూర్మాకారం అది వుడ్ కార్వర్స్ ఉంటారు వుడ్డులో మంచి వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి కూర్మాకారం బొమ్మిచ్చి ఆ వుడ్డుని అలా చేయించటం దానిమీద శార్దూల చర్మ వేయటం వేసి దాని మీద కూర్చోవడం కూర్చున్నాక మనస్సేమో మార్కెట్లో తిరుగుతూ ఉంటుంది ఏమిటి ఉపయోగం కాబట్టి బాహ్యమునందు ఎట్టి పరివర్తన అక్కర్లా చక్కగా స్నానం చేసి కూర్చోడు స్నానం ఎందుకు మరి బాహ్యం కదా అంటే కాదు శ్రద్ధవా ఆపహ స్నానం చేసేపటికి దేవుడి దగ్గర కూర్చుని కొంచెం జపం చేయాలి అనిపిస్తుంది ఆ నీళ్లకి ఆ మనస్సుకి పవిత్రతను తీసుకొచ్చే శక్తి ఉంది అందుకోసం స్నానం మీరు ఒకవేళ సాధన చేసేప్పుడు స్నానానికి కొంచెం ఆలస్యం ఉంది ఇప్పుడే జపం చేసుకోవాలన్నా లేకపోతే ధ్యానం చేయాలనిపిస్తే చేసేయచ్చు దానికి ఏమీ సమస్య కాదు కాబట్టి ధ్యానము అలా నిరంతరంగా చేసుకుంటూ పోవాలి నాన్స్టాప్ డే ఆఫ్టర్ డే తప్పనిసరిగా ధ్యానాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది సమాధిజ సంస్కార ప్రచయజనితం చిత్తస్థైర్యం దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఇప్పుడు ఈ వీధి నల్లాలు ఉంటాయి చూడండి ఆ వీధి నల్ల పక్కన ఒక స్టోన్ ప్లాట్ఫామ్ కడతారు ఈ నల్లతోటి కొండలో నీళ్లు పట్టుకొని ఆ కుండని కొండ అంటే మట్టి కుండ బేక్డ్ పార్ట్ ఆ నీళ్లు నింపి ఆ స్టోన్ ప్లాట్ఫామ్ మీద పెట్టి అప్పుడు అడుగును తుడిచి ఎందుకంటే ఒళ్ళు తడిసిపోకుండా అడుగున అడుగున మట్టి ఏదైనా అది కూడా తీసేసి వస్త్రం పడవకుండగా అప్పుడు తీసి భుజం మీద పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్తారు లేడీస్ విలేజ్లో ఆ స్టోన్ ప్లాట్ఫామ్ మీద ఈ హెవీ వాటర్ వాటర్ తోటి బరువుగా ఉన్న కుండ పెట్టినప్పుడు అలా కుండ తర్వాత కుండ కొన్ని డన్స్ ఆఫ్ విమెన్ అలా పెడుతూ ఉంటాం ప్రతిరోజు పెడుతూ ఉంటాం ఆ పెట్టిన రాపిడే ఉండదు గట్టిగా పెడితే కుండ పగిలిపోతుంది మెల్లగా పెడతారు కానీ కొంతకాలానికి ఆ స్టోన్లో చిన్న గుంట ఏర్పడుతుంది ఎంత బిడ్డూరం చూడండి ఇలా దాన్ని రాపిడి చేస్తే కొంతకాలానికి ఏర్పడడం కాదు ఉల్కేట్ టచ్ అలా పెట్టడం తీయడం మళ్ళీ పెట్టడం మళ్ళీ తీయడం మళ్ళీ పెట్టడం మళ్ళీ తీయడం ఇలా రోజు ఇరవై మంది మంది లేడీస్ చేస్తారు అలా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ప్లాట్ఫామ్లో మీరు నెల రెండు నెలల తర్వాత వెళ్ళి చూస్తే స్మాల్ గుంట ఏర్పడుతుంది అంటే నిరంతరమైన అభ్యాసానికి అంత బలం ఉంటుంది సముద్ర తీరానికి వెళ్ళి చూడండి మీరు నీళ్ళొచ్చి తరంగం వచ్చి రాతిని కొట్టుకుని ముక్కలైపోతూ ఉంటుంది ఏది బలంగా ఉన్నది రాయి బలంగా ఉందా తరంగం బలంగా ఉందా అంటే స్థూలంగా చూస్తే రాయి బలమైంది తరంగం మొక్కలైపోయింది తరంగం మొక్కలు అవ్వలేదు అది వెనక్కి వెళ్తాయి ఈ మొక్కలన్నీ వెనక్కి వెళ్తాయి మళ్ళీ కలెక్ట్ అవుతుంది వాటర్ మళ్ళీ ఇంకో తరంగం పుడుతుంది మళ్ళీ కొడుతుంది రాయి మీరు ఆశ్చర్యపోతారు కొండలు కరిగిపోతాయి ఈ విధంగా గ్రాండ్ క్యానియన్ అనే ఒక అమెరికాలో ఉంది నది ఆ నది నిర్మాణం చేసింది ఆ క్యానియన్ అని కోలరాడో రివర్ కట్ అక్రాస్ సాలిడ్ స్టోన్ టు క్రియేట్ ఎ హ్యూజ్ క్యానియన్ అంటే ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుంది వదిలిపెట్టదు అలా ప్రవహిస్తూ ఉంటుంది అది అభ్యాసంలో అంత మహిమ ఉన్నది మీరు ఒక్క వారం రోజులు ధ్యానం చేసేప్పటికీ మీకు ఆ మహిమ అప్పుడే అప్పుడే అందడం ప్రారంభిస్తుంది దాంట్లో ఉండే ఆ మహిమ మీకు అనుభవానికి రావడం ప్రారంభిస్తుంది కాబట్టి చాలా చక్కటి సమాజం సమాధి జ సంస్కార ప్రచయ జనితం చిత్తస్థైర్య లక్షణం యోగబలం యోగబలం కావాలి యోగబలం ఏ రకంగా ఏ రూపంగా లక్షణం అంటే రూపం ఏ రూపంగా ఉంటుంది చిత్తస్థైర్యము రూపంగా ఉంటుంది అది ఎలా వస్తుంది చాలా బాగుండేది అది ఎలా వస్తుంది సమాధిజ సంస్కార ప్రచయ జనితం రోజు మనస్సును ఏకాగ్రం చేసుకుంటూ ఆ ధ్యాన సంస్కారాన్ని బాగా ప్రచయా అంటే ప్రోగు చేయుట దాన్ని ప్రోగు చేసుకోవాలి ఆంతరంలో ప్రోగు చేసుకోవాలి బయట పోగు చేయడం అనవసరం బయట ఎంత పోగు చేసినా ఆ పోగు చేసినంతా బయటే ఉంటుంది కొంతమంది వస్త్రాలు పోగు చేస్తూ ఉంటారు ఏవో పోగు బీరువా తర్వాత ఇంకో బీరువా ఇంకో బీరువా వస్త్రాలతో నింపి పెడతారు అలా కొత్త వస్త్రాలు పట్టుకొస్తూ ఉంటారు పోగు చేస్తూ ఉంటారు హ్యాంగర్కి తగిలించడం లోపల పెడుతూ ఉంటారు ఈ బీరువాలో ఇంక పెట్టడానికి చోట్ల దట్టంగా ఉన్నాయి అప్పుడు ఇంకో బీరువా కొని మళ్ళీ వస్త్రాలు హ్యాంగర్ తగిలించడం పెడుతూ ఉంటాం అలాగే పోగు చేయడం అనవసరం ఎందుకంటే అవన్నీ పోతాయి ఏమి మిగలదు అలాగే ధనం కూడా అటువంటిదే ఓ పాయింట్ దాటి ధనాన్ని పోగు చేయటం కూడా అది భుంజంతి ధూర్తాహృపణ వ్యక్తం చాలాసార్లు చెప్పాను ఈ పోగేసిన ధనాన్ని ఎవళ్ళో ఇంకొకళ్ళు అనుభవిస్తారు ధూప్తులు అనుభవిస్తారు కాబట్టి ఊరికే అలా పోగు చేసుకుంటూ పోవడం అది కూడా అనవసరం సరే అదే పోగుపడుతుంది పోగుపడిదేదో పోగుపడుతుంది యూ కెనాట్ స్టాప్ ఇట్ ఇక్కడ పోగు చేయాలి ప్రత్యయ ఇక్కడ ఆ ధ్యాన సంస్కారాన్ని పోగు చేయాలి ఒకసారి ధ్యానం చేశాడు ఈజ్ నాట్ ది సేమ్ పర్సన్ కానీ ఒకసారి సరిపడదు ఇంకోసారి చేశాడు ఇంకోసారి చేశాడు ఇంకోసారి చేశాడు ఒక నెల ఒక సంవత్సరం అలాగే ధ్యానం చేస్తే అది పోగుపడుతుంది ఆ వాస ఆ సంస్కారం పోగుపడుతుంది అది బలం చాలా పెద్ద బలం మిన్ను విరిగి మీద పడ్డా చెలించడం యోగ బలం ఉన్న మనిషి మిన్ను విరిగి మీద పడినా సరే అలాగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా కాదు నిశ్చలంగా ఉంటాడు అసంగంగా ఉంటాడు కాబట్టి దాన్ని మనం సంపాదించుకోవాలి ఇక్కడ భక్తి యోగము ఈ రెండు కూడా మనం సంపాదించాలి మనిషి ఏం చేస్తాడంటే సంసార వస్తువులని పోగేస్తాడు ఏవో రిచువల్స్ చేసుకుంటూ పోతాడు రిచువల్స్ తీర్థయాత్రలు చేసుకుని వాటితోటి సరిపెడతారు అందుకే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మీరు అన్యథా భావించకూడదు ఇప్పుడు మీరేవో పుణ్యకార్యాలు చాలా చేశారు ఇంకా ఈ చేసిన వాటి ఇంకా ఎక్కువ ఇంకా ఇంకో కొన్ని పుణ్యకార్యాలు ఇంతకంటే పెద్ద పుణ్యకార్యాలు చేస్తే లేదా మీరేవేవో తీర్థయాత్రలు చాలా చేశారు ఈ చేసిన తీర్థయాత్రల మరింత విస్తృతమైన తీర్థయాత్రలు మళ్ళీ ఇంకోసారి అవసరమైతే ఇంకోసారి పదిసార్లు అవసరమైతే పదిసార్లు మళ్ళీ చేస్తే అలాగే మీరు ఎవేవో దానాలు ధర్మాలు చేశారు ఈ చేసిన దానాలు ధర్మాలు కాకుండా మరింత అవసరమైతే మళ్ళీ దానం చేద్దాం ఇంకో కొంచెం దానం చేద్దాం ఇంకో కొంచెం దానం చేద్దాం అది దానాలు చేస్తే వీటి వల్ల మీకు మోక్షము ఉన్నది అని అనుకుంటే ఇట్స్ ఏ ట్రాప్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ అటువల్ల పుణ్యం లభిస్తుంది పుణ్యం వల్ల సుఖం లభిస్తుంది పుణ్యం పోగుపడుతూ ఉంటుంది ఆ పోగుపడ్డ పుణ్యం మీకు సుఖాన్ని తీసుకొస్తుంది ఈ జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మ సుఖాన్ని తీసుకొస్తుంది సుఖ ప్రారంధం పోగుపడుతుంది మోక్షం మాత్రం రాదు